గణపతి భవామహే కవి కవీనాశ్రవస్తమ్యేష్టరాజం బ్రహ్మణస్పత తిదసాదన మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా భా్యంలో కూడా ఉత్క్రమిష్యత విజ్ఞానాత్మన జ్ఞానధ్యానాది సామర్థ్యాత్ సంపన్న వరేణ ఆత్మన ఐక్యసంభవాదం అభేదాభిధానం ఇది ఔరులోమిరాచార్యో మత మళ్ళీ సూత్రం అవస్థితేతికాశకృత్స్న అంటే విజ్ఞానాత్మ ఈ భూతముల నుండి పైకి లేచి అనే వాక్యంలో కూడా ఈ మూడు రకాల ఆచార్యులు మూడు విధాలుగా చెప్తూ ఉన్నారు దాంట్లో కాశీపృష్ణాచార్యుని అభి అభిప్రాయం ఏమిటంటే విజ్ఞానాత్మ పైకి లేచి అంటే విజ్ఞానాత్మ అంటే ఎవడో మరొకడో ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు మీరు అలాగేమీ లేదు ఆ పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు అవస్థితే పరమాత్మయే విజ్ఞానాత్మరూపంగా ఉన్నాడు అంటే ఈ ఈ విహేంద్రియ సంసర్గము వలన విజ్ఞానాత్మరూపుడుగా భాషిస్తాడు ఈ సంసర్గానికి అతీతంగా పోతే మళ్ళీ పరమాత్మ పరమాత్మే ఇది ఎలాగంటే ఒక మామూలు మనిషి కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీసు సరౌండింగ్స్లో ఆఫీసర్ అనే ఉపాధితో ఉంటాడు ఉపాధి అంటే బిరుదు ఆయనకు ఆఫీసర్ అని బిరుదు పెడతారు ఆ ఫైల్స్ ఆ పని చేస్తూ ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ సీట్లో బయటకు ఆ పని మానేసి ఇంకో పని రోజు చేసుకుంటున్నాను కొన్ని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని వెంటకి పట్టుకెళ్తాడు లేకపోతే భార్య జరుగుతు వచ్చారని అప్పుడు కొంచెం చికాలు పడుతుంది వీళ్ళెప్పుడు బేరకాయలు బెండకాయలు ఇవ్వాలి కాయలు కొనుక్కుని సంఖ్యలో వేసుకుని కొట్టుకు వెళ్ళిపోతే షీ విల్ హ్యాపీ వీళ్ళు నేను ఇన్ని ఫైల్స్ చూశాను అన్ని ఫైల్స్ చూశానంటే షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్ బై ఆల్ దాట్ కూర కాబట్టి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటాడు కూరగాయలు కొడుకు ఒకయలు కూరగాయలు కొనుక్కుంటున్నాడు కూడా ఉన్నాను ఆ పక్కన ఆయన పేరు నేను చెప్పను సో కొనుక్కుంటుంటే ఆ కూరగాయలమ్మ ఆ కొన్నాలు ఏవెలవా అంటే మనం బీరకాయలు ఎంత అంటే రూపాయి పోవాలని చెప్పింది ఆ రోజుల్లో ఇప్పుడు రూపాయి పోవాలి చాకరీకి కూడా రాదు సో అంటే కొన్నాళ్ళ వెళ్ళవా ఈయదో రూపాయి బేరకి ఇస్తావా ఇస్తావా అనమాట కొన్నావాయా అని అంటే ఈయనన్నాడు క్యా బాత్కర్రా భ నేను ఆఫీసర్ని అన్నాడు అంటే ఆవిడండి ఇది ఆఫీసు కాదు కూరగాయల షాపు లోపల పాల ఇస్తే ఈ విధంగా వెళ్ళు అని చెప్పింది అంటే ఏమిటి ఆ ఉపాధి సంసర్గాన్ని విదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడకపోతుంటే విధులుపెట్టి పాటికి అని చెప్పింది సో అదేన కాశీపురుక్ష అధాయిడు కూడా ఇంకా విజ్ఞానాత్మ విజ్ఞానాత్మీ లేదు ఏమిట సమస్థితే పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నది ఆ సంసర్ మాత్రా సంసర్గము అని చెప్పబోతున్నారు ఆ ఉపాధి సంబంధాన్ని బట్టి విజ్ఞానాత్మలాగా మీకు భాషించింది ఉపాధి సంబంధం తీసి పక్కన పెడితే ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఇట్స్ సోన్ అలా అదొక ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ కమ్బ్యాక్ ఇంటు ఇట్స్ ఓన్ అంటే తన తన తను తాను తాదాత్మ్యాన్ని చెంది ఒక దుస్థితిలో ఉన్న మనిషి ఆ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి కమ్బ్యాక్ ఇంటూ ఇట్స్ సోన్ You don't uh, get bogged down by this kind of a misinformation or misconception. You give it up and uh, rise into it Sri Varavodha. This is not a Kāśa-Krīṣṇava. It is not a Kāśa-Krīṣṇava. Asyeva-paramātmanaha. Anenāta-vijñānātma-bhāvena avasthānātma. This Kāśa-Krīṣṇava is a Kāśa-Krīṣṇava. ఇదం అభేదం అభిధానమికి కాశికృష్ణ ఆచార్య మన్యతే ఈ అభేదాభిధానము అంటే జీవహ పరమేశ్వర ఏకయేవ ఆ పరమేశ్వరుడే జీవరో జీవుడునే క్లోక్ వేసుకున్నాడు క్లోక్ ఒక కోటు వేసుకుంటారు ఇప్పుడు ఈ డాక్టర్లు ఉంటారు హాస్పిటల్లోకి వెళ్తూనే ఒక కోటు వేసుకుంటారు కోటు వేసుకోగానే డాక్టర్ అయిపోతాడు కోట గాయల్ షాప్కి వెళ్ళి నేను డాక్టర్నిటే కొట్ట హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆ క్లోక్ అలాగే నర్స్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళగానే ఆవిడ డ్రెస్ వేసుకున్నాడు అక్కడే ఆయన నర్సు బయటకు వచ్చిన తర్వాత నర్సు వింటాడు అలా క్లోక్ అంటారు ఈ జీవభావము కూడా అటువంటి క్లోక్ అని స్వరూపక పరమాత్మయే అని కాశీకృష్ణుని యొక్క మార్గ ఆయన యొక్క అభిప్రాయం నను విచ్ఛేదాభిధానమేతం ఏతేభ్యో భూభ్య సముత్య తాన్ేవాను వినశ్చత్య సీతి ప్రధమేతది భేదాభిధానం నైత నైష దోష అది చూసినట్టున్నాం మనం ఇది అభేదాభిధానమేమీ కాదు విచ్ఛేదాభిధానము ఇది ఆ వాక్యం జ్ఞా ఏతేభ్యో భూతేభ్య సముత్య అనే వాక్యం ఏదైతే కలదో అది ఉచ్ఛేదాభిధానమే తప్ప అభేదాభిధానము కాదు ఆ ప్రతిపాదన ఎలా ఉందో చూడండి ఇప్పుడు నాస్తికులు కూడా బృహదారు నిర్మించి కోడ్చేస్తారు ఈ వాక్యమే కోడ్ చేస్తారు ఏమని ఏతేభ్యో భూతేభ్యో సముత్య అణు వినశ్యాన్యేవ అణు వినశ్యతి నా ప్రేత్య సంజ్ఞాస్తి అని కూర్చేస్తాడు ఈ విజ్ఞానాత్మ ఉన్నాడు ఈ దేహము ఇంద్రియములు ఈ సంఘాతముల నుంచి లేస్తే అయిపోయింది ఇంక శూన్యం ఉచ్ఛేతమే ఏమీ అంత ఏమీ శూన్యం తప్పించేయలేదు అంచేతమే నా ప్రేత్య సంజ్ఞాస్తి విజ్ఞానాత్మ విజ్ఞానాత్మ నువ్వంటావు విజ్ఞానం అంటే తెలివిట మరణించిన తర్వాత ఇంక తెలియడం లేదు ఏమీ లేదు అంటే ఇంక విజ్ఞానాత్మే లేదు అని ఉచ్ఛేదమును చెప్తోంది ఆ వాక్యం అంటే తప్ప అభేదమును చెప్పటం లేదు అని పూర్వపక్షం మేషదోష ఎందుకంటే విశేష విజ్ఞాన వినాశాభిప్రాయం ఎంతటి వినాశాభిధానం నా ఆత్మోేదాభిప్రాయం అక్కడ తాన్నేవ అను వినశ్యతే ఉంది ఆ పంచభూతములను అనుసరించి నశిస్తున్నాడు అని ఆ నశించడం ఎవరు విజ్ఞానాత్మయే విజ్ఞానాత్మ నశించుకున్నాడు అంటే అది ఆ నాశాభిధానము ఆ వినాశమును చెప్పినటువంటి మాట అది విశేష విజ్ఞానము యొక్క వినాశమును చెప్పుటే తప్ప ఆ స్వరూప వినాశమును చెప్పే మాట కాదు ఇది ఇప్పుడు ఇది ఎలా అంటా ఉంటే మా తాత మా మా నాయన మా అమ్మ అంటాడు మనిషి మరణించిన తర్వాత నీ తాత లేడు నాయన లేడు మామ లేడు బతుకున్నంతవరకే అని వాక్యం ఉంది ఉంది వాడు నా కుటుంబం చచ్చిపోయాను ఏడుస్తూ ఉంటాడు మహారాజు ఎక్కడో ఉంది భాగవతంలో ఇలాంటివన్నీ భాగవతంలో ఉంటాయి ఇలాంటి క్లేశం కష్టంతో కర్కశమైనవన్నీ ఉంటాయి భాగవతంలో కురు పోయాన్ని కూడా ఏడుస్తూ ఉంటాడు మహర్షి వస్తాడంటే వచ్చి ఎందుకంటే ఏడుస్తున్నారనమాట ఏంటంటే ఆ ప్రశ్న ఏంటండి ఎదుర్కొండగా మనిషి ప్రాణం పోయి పండింటి ఏడవకపోతే నమ్ముతారా అని అలాంటి ప్రశ్న వేస్తాడు ఏమిటి నారద మహర్షి అని అంటారు అంటే అలా కాదు మీరు ఎవరికోసం ఏడుస్తున్నారంటే కొడుకు కొడుకు ఏమిటి ఇంకా ఇంకా కొడుకు లేదు ఏమీ లేదు ఆ వేరే జీవుడు వేరే జీవుడు మా కొడుకు కదా అంటే ఒకటే ఆగినా ఆ జీవుడిని పిలిపిస్తాడు నారదుడు ఆ జీవుడు వస్తాడు వస్తే నాన్న కొడుకు అని వీళ్ళు నేను మీకు కొడుకు ఎప్పుడయ్యాను నేను నాకు గుర్తుండి సుమారు పాతిక మంది జంటలకి కొడుకులుగా పుట్టానుంటారు మీరు ఇప్పుడు ఏ జంట మీరు ఆ జంటలో ఏ జంట మీరు అని అడుగుతారు అని ఇలా పోతుంది కాబట్టి ఆ విశేష విజ్ఞానము నేను కోరుకును నేను అనే విశేష విజ్ఞానము ఎంతవరకు ఉంటుంది ఉపాధి సంపర్కం అంతవరకే ఉంటుంది ఉపాధి నుంచి పోతే అసలే ఏమీ లేకుండా అయిపోతుందని కాదు ఆ స్వరూపం ఏదో లేదు స్వరూపం ఎక్కడికి పోదు ఇప్పుడు నెక్లెస్ని కరిగించేశారు కరిగించడం అంటారు అదొక చెరువు ఎక్స్ప్రెషన్ చేరిపించడము కరిగించడము రెండు పదాలు పడతారు చెరిపించడం అని అంటారు చెరిపించేసేమంటారు చెరిపించడం అంటే ఎలా చేరిపిస్తారు ఏం చేస్తారు వాడు ఏం చేస్తాడంటే తన దిశలో ఒక రూసుగుల్లో పెట్టి ఫర్నిచర్లో పెడతారు పెడితే మీ నెక్లెస్ ఏమవుతుంది చెరిగిపోతుంది ఉచ్ఛేదం అయిపోతుంది ఆ ఉచ్చేదేమైపోదు ఉచ్చేదం అయిపోతుందంటే వాళ్ళు జరిపందరో ఉచ్చేదం ఏదో వర్గాల స్వరూపం ఎక్కడికి పోతుంది అలాగే ఉంటుంది ఇక్కడా అంటే స్వరూప నాశము లేదు ఉచ్ఛేదం ఇది బౌద్ధుల యొక్క బౌద్ధ సిద్ధాంతంలో ప్రధానమైన ఆత్మోచ్ఛేదము ఆత్మ నాశము ఈ ఉచ్ఛేదం అనే పదాన్ని బుద్ధుడు ఉపయోగిస్తాడు బుద్ధులు ఉపయోగించినప్పుడు కూడా ఆత్మోచ్ఛేదం అనే పదాన్ని వాడతాడు అక్కడ ఆయన అభిప్రాయం ఏంటంటే విజ్ఞాన ఆత్మోచ్ఛేదము అనే అభిప్రాయం పరిచ్ఛిన్న అభిప్రాయం తప్ప సర్వనాశము శూన్యము కాదు అయితే బౌద్ధులు తర్వాత వచ్చిన బౌద్ధులు ముఖ్యంగా శూన్యవాదులు ఆ బుద్ధుని యొక్క పదాన్ని శూన్యవాదంగా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకున్నారు కాబట్టి పరిచ్ఛిన్నాత్మ ఉచ్ఛేదనే అక్కడ తాత్పర్యము ఇలాంటి కథలు చాలా ఉంటాయి కొంతమంది ఏమనుకుంటారంటే ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా ఇంకా మా నాన్న మా అమ్మ అక్కడ ఎక్కడ ఉన్నారు మనం ఇచ్చినటువంటి తీర్థాలు తర్పణాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారని అనుకుంటారు వాళ్ళ కోసం ఇస్తున్నాం అనుకుంటారు తీర్థాలు తర్పణాలు వాళ్ళ కోసంగా వచ్చేసేది మన దీనిని నేను దృష్టాంతం దేవుడి పూజ దృష్టాంతం చెప్తా దేవుడి నైవేద్యం పెట్టాడంటే దేవుడి కోసమా అలాగే వీళ్ళు కూడా పితరులు కూడా దేవుళ్లే దేవుళ్ళతో కలిసిపోతారు వాళ్ళకి మనం నైవేద్యం పెడతాం తర్పణ ఇస్తాం స్వాహాని ఒక చోటంటే స్వధాని ఇంకో చోట ఉంటారు వరికే పదాలు మారుతాయి తప్ప స్కీమ్ అంతా సేమే ఉంటుంది దాని దాని లక్షణం కూడా సిమిలర్ పితృదేవతలకు ఆరాధన చేసేది మన యొక్క క్షేమం కోసం వాళ్ళ క్షేమం కోసం కాదు కానీ మరి వాళ్ళ మాట వాళ్ళు ఇంకా పితరులు కాదు ది వన్స్ క్లోక్ ఈస్ గా క్లోక్ ఈస్ గాన్ అంతే ఆ పితా అనే క్లోక్ పోయినట్టే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తానంటే సంతకం పెడతానంటే ఒప్పుకోరు క్లోక్ ఈజ్ గాన్ గాన్ కాబట్టి విజ్ఞానాత్మ విశేష విజ్ఞానం యొక్క ఉచ్ఛేదమే తప్ప స్వరూపోేదాభిప్రాయము కాదు స్వరూపత పరమాత్మయే అని కాశీకృష్ణాచార్యుని యొక్క అభిప్రాయం ఇదంతా మనం చూసాం ఇంతవరకు రీక్యాప్ అయింది ఇదే ప్రశ్నని ఇదే డౌట్ని మై ఆమె లేవనెత్తుతుంది మైత్రే ఈ వాక్యం ఆయన అంటాడు ఏమని భూతేభ్య ఏతేభ్యో భూతేభ్య సముత్ తాన్నేవ అను వినశ్యతి నా ప్రయత్న సంజ్ఞాస్తి అని అంటాడు అంటే ఆ విధంటుంది ఏమిటి విజ్ఞా ఆయన ధాతువు చైతన్య ధాతువు అన్నారు తెలివి యొక్క ముద్ద ఆత్మ అంటే అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు సంజ్ఞే లేదు సంజ్ఞ అంటే తెలివి తెలియడం ఎందుకంటే కాగ్నేషన్ తెలియడం అనేదే లేదు అంటే ఏం చెప్తున్నావు ఓ చోట ఏమో తెలివి యొక్క ముద్ద అని చెప్పవు ఇప్పుడు తెలియడమే లేకుండా అయిపోయింది అంటున్నావే నువ్వు నన్ను మోహ అని ప్రశ్నిస్తుంది ఆమె ప్రశ్న అభిప్రాయం ఏమిటంటే తెలివి యొక్క ముద్ద చైతన్య ఘనము ఆత్మ అయినప్పుడు సంజ్ఞానాస్తి అనేది ఎలా కుదురుతుంది అని ఆవిడ యొక్క ప్రశ్న తెలివి పూర్తిగా లేకుండా పోతే సంజ్ఞానాస్తి తెలివి యొక్క ముద్దై ఉండగా ఆ తెలివి లేకుండా పోవడము సంజ్ఞ లేకుండా పోవడము ఎట్లు సంభవని నువ్వు కన్ఫ్యూజ్ చేసి పెడుతున్నావయ్యోయ్ అంటున్నారు ఆ మాట చెప్తున్నారు అంటే ఓ రకంగా విచ్ఛేదాభిధానాన్ని ఆవిడ ఎదుర్కొండా పెడుతుంది విచ్ఛేదం చెప్తున్నావు అన్నట్టుగా చెప్తుంది చెప్తే ఆయన కోప్పబడతాడు నేను సరిగ్గా విను చేసుకో నేను ఉచ్ఛేదం ఎక్కడ చెప్పాను నేను అభేదం చెప్పాను అని ఆయన కోపడతాను కోపడం అంటే కొంచెం హెచ్చరిక చేస్తాడు అది కోర్చేస్తున్నారు భాష్యకారులు అత్రైవన్ అమూ ముహత్ ఇది లుంగు అము ముహత్ అన్నది లుంగు ముహ వైచిఖ్యే అని ధాతువు అంటే లుంగులో ఏమవుతుందంటే అభ్యాసొస్తుంది ఎరాలే ఫ్యూ ధాతు అక్కడ లుంగులో అభ్యాసొస్తుంది లిట్టులో వచ్చినట్లుగా అపూపుజత్ అచూచొరత్ అమూమోహత్ ంగు ప్రయోగాల నేత్య సంజ్ఞాస్ ఇది పర్యనుయ్య స్వయమే శ్రుత్యా అర్థాంతరస్ దర్శితవాత్ ఇదంతా శృతి శ్రుతే సందేహాన్ని లేవనెత్తుతుంది మైత్రేని అడ్డుగా పెట్టుకుని శృతే సందేహాన్ని లేవనెత్తుతుంది అంతేకాని మైత్రి అనే ఆవిడ ఫిజి హిస్టారిక్గా ఉందనే అభిప్రాయం కాదు అంటే వీఆర్నా టాకింగ్ ఒక హిస్టరీ ఇంటే ఉండి ఉండొచ్చు సో శృత్యా పర్యను విద్య శృతి ఏం ఆ చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరిక్తంగా దానికి విరుద్ధంగా ఒక ప్రశ్నను లేవనెత్తుంది పుల్లల వారు చేశారు పర్యను విద్య అనే మాటని ఉజ్జితమైన నువ్వు అని మోహింపజేయకు అలా చెప్తే దీవాత్మని చెప్పిన ఎదురు ప్రశ్న వేసి అది ఎదురు ప్రశ్న వేసి అది కరెక్ట్ అనువాదం ఎదురు ప్రశ్న పరి అంటే చెప్పిన దానికి ఎదురు అని ఎదురు ప్రశ్న శృతే వేస్తుంది ఎదురు ప్రశ్న శృతి తానే చెప్తుంది ఏతే సోభూతేభిషత్ సముఖాయ తానేవాను వినశ్చిన ప్రత్యే సంజ్ఞాస్తి అని తానే దానికి ఎదురు ప్రశ్న మైత్రే చెత వేయించి ఏమని ఈ గంటనే నేను అనువాదం చూశాను ఎందుకంటే ఆయన పండితులు చాలా కరెక్ట్గా చేస్తారు పండితుడికి అని వాటి రాసిన పుస్తకాన్ని అంత చూడాల్సింది ఏముండదు పండితులు చాలా ట్రాసెస్గా చూసి చేస్తారు ఎనీవే సో ఎదురు ప్రశ్న వేసి స్వయమేవ ఎదురు ప్రశ్న వేసిన శృతే తనే సమాధానం చెప్తోంది ఏమని చెప్తోంది అర్థాంతరస్య ఇక్కడ న ప్రేత్సాస్తనే మాటకు అర్థము ఉచ్చేదం కాదు మరో అర్థము గలదు ఏమిటా మరోము నవా అరే అహం మోహం బ్రవీమి అవినాశీ వా అరే అయమాత్మా అనుక్షిత్తిధర్మా సంసర్గస్ అసతి అని ఎదురు ప్రశ్న వేసుకుని ఆ ఎదురు ప్రశ్న ద్వారా ఉచ్ఛేదము అనే ఒక పక్షాన్ని పిక్చర్లోకి తీసుకొచ్చి అది ఇక్కడ ఉచ్ఛేదం లేదు వేరే విషయం గలదు ఉచ్చేదానికి అర్థాంతరం అభేదం ఇక్కడ రెండే మనం మాట్లాడడం అర్థం విషయం ఉచ్ఛేదమా అభేదమా ఉచ్ఛేదానికి అర్థాంతరం అభేదం అవుతుంది ఆభేదాన్ని శృతి చూపిస్తోంది ఏమని అరే మైత్రేయీ ఓ మైత్రేయీ పాపం ప్రేమగానే పిలుస్తాడు సందేహం అడిగారు కదా సందేహం అడిగిన వాడు తెలియక అడుగుతాడు ఆ మాత్రం తెలియదానికంటే తెలిస్తే సందేహం ఎందుకు తెలియకమే అడుగుతాడు సందేహం అడిగినప్పుడు ప్రశ్నలో దోషం కూడా ఉంటుంది ఎందుకంటే తెలిస్తే ప్రశ్నే లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని వివే రిప్లై అంతేగాని వాడు అడిగిన దాంట్లో ఇలాంటివి అని కోప్పడం అంటే ఏమి కాబట్టి అదే మైత్రు అహం మోహం న వై నిశ్చయంగా నేను నిన్ను మోహ పెట్టిట్లా చెప్పట్లేదు కాబట్టి పాఠం చెప్పేప్పుడు ఎదుటివాడికి వ్యామోహం కలిగి ఇట్లా చెప్తారా అలా అడుగు అలా ఇప్పుడు చెప్తారంటే అంతా ఇప్పుడే చెప్పేది కొంత దాచిపెడదాం వీళ్ళని మళ్ళీ అలా వదిలిపెట్టేస్తే మళ్ళీ వస్తారో రారో అలాగే కదా అలాగే కొంతమంది వ్యాకరణ పండితులు అలా చేసేవాళ్ళని అసలు కింద చెప్తారు మొత్తం వ్యాకరణంలో ఉన్న కిటికలన్నీ చెప్పేస్తే వీడు మనతో ఈక్వల్ అయిపోతాడు విరుగుకి శిష్యుకి అలా ఉండకూడదు కాబట్టి కొన్ని అది తర్కంలోనూ వ్యాకరణంలోనూ అలాంటివి ఏమైనా కుదుపుతాయేమో వేదాంతంలో అదేం లేదు సో అలా కథల కింద చెప్పేవారు మా చిన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా కాబట్టి నీకు మోహాన్ని కలిగించటం భ్రమని కలిగించటము కొరకు నేను చెప్పుటలేదు ఆత్మ ఉచ్ఛ అనుచ్చిత్తి ధర్మ ప్రేత్య సంజ్ఞాస్తి అంటే నా అభిప్రాయము ఆత్మ యొక్క చైతన్య ధన స్వరూపమే లేకుండా మఠాష్ అయిపోయిందని కాదు అక్కడ సంజ్ఞాస్తి అంటే విశేష సౌజ్ఞ లేదని అర్థం అంతే విశేష సంజ్ఞ ఎందుకు లేదు మాత్రా సంసర్గము ఈ భూతమాత్రా సంసర్గము ఈ భూతమాత్రలతో సంయోగము అజ్ఞానకల్పితమైన పాదాత్యం ఉన్నప్పుడు విశేష సౌజ్ఞ ఉంటుంది ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది భూతమాత్రా సంసర్గం ఎప్పుడైతే లేదో ఆ విశేష సౌజ్ఞ ఉండదు ఇప్పుడు పురుషుడు స్త్రీ అని ఒక విశేష సంజ్ఞ చాలా జనరల్ అది విత్ ఇన్ ది జనరల్ విశేష సంజ్ఞ పురుషుడు స్త్రీ అనే సంజ్ఞ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందంటే అది భూతమాత్రా సంసర్గం ఉండాలి అప్పుడే వస్తుంది పురుషుడు స్త్రీ అనే సంజ్ఞ ఈవెన్ మీకు మెడిసిన్లో కూడా ఆస్తల్మాలజిస్ట్ ఉంటాడు అనుకోండి పురుషుడు స్త్రీ అనే విశేష సౌజ్ఞ ఉండదు ఆస్తల్మా గైనిక్ గైనికాలజీ అండ్ అబ్స్టిట్రిక్స్లో ఉంటుంది పురుషుడు స్త్రీ అనే విశేష సముజ్ఞ తప్ప ఆస్తల్మాలజీలో ఉండదు విశేష సౌజ్ఞ ఉండాలంటే ఆ పర్టికులర్ భూతమాత్ర సంసర్గం ఉండాలి కాబట్టి విశేష పురుషుడు స్త్రీ విశేష సంజ్ఞ వస్తుంది ఒక మా దేహాన్ని బట్టి ఆ మనుష్య దేహ సంబంధం వదిలిపోతే ఇంకా పురుషుడు లేదు స్త్రీ లేదు అంచేతనే ఈ పితృతిథి అది చేసివాళ్ళు ఊరికే జాదస్థంగా మా నాన్నగారు నాన్నగారే అమ్మగారు అమ్మగారే అలా పెట్టు కూర్చోకూడదు ఎందుకంటే పురుషుడు స్త్రీ అనేటువంటి విశేష సంజ్ఞ లేకుండా పోతే ఇంకా నాన్నగారు లేదు అమ్మగారు లేదు దేవుడు ఒక్కడే ఉన్నాడు నాన్నగారు దేవుళ్ళో కలిసిపోయారు అమ్మగారు దేవుళ్ళో కలిసిపోయారు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవుడు కూడా నువ్వే పైగా ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి గో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి విశేష సంజ్ఞ లేదు అని చెప్పాను తప్ప ఆత్మస్వరూపమే లేకుండా పోతుందని నేను చెప్పలేదు వాస్తవానికి ఇప్పుడు చెప్తున్నా విను అయం ఆత్మ అనుచ్చప్తి ధర్మ అనుచ్చిత్ ధర్మ అంటే అనుచిత్తి ధర్మముగా కలదేమి కాదు ఉచ్ఛిత్తి అనే ధర్మము లేనిది అంతా నిషేధ రూపంగానే చెప్పుకోవాలి అనుచిత్ అనే ధర్మం ఒకటి ఉంటుందా ఏమన్నా అలాగే ఉండదు ఉచ్ఛిత్తి ధర్మ కాదు అంటే వినాశం అంటే మర్త్యహ అంటారు మర్త్యహ అంటే మరణ ధర్మ మరణం అనే ధర్మము కలవాడు మరణం ఏమో ధర్మ యస్సు సహా మరణ ధర్మ అని అలా వచ్చింది ధర్మ ధర్మాన ధర్మాన అదే ఆ నకారాంతత్వం వచ్చింది దానికి కాబట్టి అనుచ్చిత్తి ధర్మ దాని స్వరూపంలో ధర్మం అంటే స్వరూపం స్వరూపంలో ఉచ్ఛిత్తి అనేది లేదు సుమ ఎందుకో తెలుసు అవినాశి వై అరే ఆత్మశబ్దానికి విశేషం అయం ఆత్మ వై అంటే నిశ్చయముగా అవినాశి వినాశము లేనిది మరి అయితే ఈ విజ్ఞానాత్మత్వం ఎక్కడి నుంచి వచ్చింది నప్రేత్య సంజ్ఞా స్థితి అనే మాటను ఎలా చెప్తారు అంటే మాత్రా సంసర్గస్థు అస్య పవతి అంటే అవినాశి సర్వవ్యాపకము అఖండము అయినటువంటి ఏ చైతన్యపు ఘనము చైతన్పు చైతన్యపు ముద్ద పరమాత్మ కలదో దానికి మాత్రా సంసర్గమైతే కలుగుతుంది మాత్రా సంసర్గం అనే మాట చాలా పవర్ఫుల్ టెక్నికల్ వర్డ్ మాత్ర అనే పదానికి ఇంద్రియము అర్థం ఉన్నది విషయము అర్థము కాబట్టి మాత్రా సంసర్గము అంటే ఇంద్రియమునకు విషయముతోటి సంయోగము ఇప్పుడు చూచువాడు అన్నప్పుడు ఇంద్రియ ఇంద్రియ సాధాత్మ్యాన్ని బట్టి చూచువాడు చూడబడేది కాబట్టి చూడబడేది ఉంది కనుక వీడు చూచువాడైనాడు వీడు చూచువాడు అయినాడు చూడబడేది ఉన్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ భేదము ఈ మాత్రా సంసర్గం వల్ల వచ్చింది ఇంద్రియ విషయ సంయోగం వల్ల వచ్చింది వీడు ఇంద్రియ తాదాత్మ్యాన్ని చెంది చూచువాడుగా అయ్యి చూచువాడు యొక్క స్వభావం ఏమిటి చూచి దానికి చూడబడేదాన్ని వెతుక్కుంటూ ఉంటాడు చూచువాడు నాకు బాగా అదో అలాగే ఎదుర్కొండగా కళ్ళకట్టినట్టు కనపడినట్టుగా కనపడినట్టుగా ఉంటాను నేను సినిమాకి వెళ్ళేవాడు చిన్నప్పుడు క్లాస్ మానేసి ఏదో అబద్ధాలు చెప్పి వెళ్ళేవాళ్ళం సైకిల్ తొక్కుకుంటాం ఈ సైకిల్ తొక్కుతున్నామని పేరే కానీ ఐమ్ ద చూచువాడు అంతే అదేవాడు ఇంకా మిగతావి ఏమో చాలా ఉంటాయి కానీ వాడు ఎస్సెన్షియల్గా వాడు ఏమిటి వాడు చూచువాడు చూడబడేది ఏమిటి ఫలానా సినిమా ద మోల్డ్ అనమాట అది ఆ మోల్డ్ ఫిక్స్ అయిపోద్దు అప్పుడు నీరసం తెలీదు తిండి తిప్పల గురించి ఆలోచన ఉండదు మొక్కలు నొప్పు నొప్పు ఏమీ తెలియదు బోర్డు బాగుండేది ఏమీ తెలియదు పడిపోతే కూడా లేచేసి చూపేసుకు మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉండడం ఎందుకంటే సదాత్మ చూచివాడు చూడబడేది శుభం అని వస్తుంది సినిమాలకి చిత్తం అయిన తర్వాత లేవడం అప్పుడు కడుపులో నాకు అనకలాడు అలా ఇడ్లీ తినాలి ఇడ్లీ అనా ఉంటుంది ఇడ్లీ ఇద్దరి దగ్గర కలిపి రెండు ఇడ్లీ తినాలంటే రెండు అణాలు ఉండాలి మేమే రెండు అణాలు ఎలాగప్పుడు సరే ఒక అణతో ఇడ్లీ తీసుకుని చొరవ ఇడ్లీ తిందాము అని ఏదో ఇల్లు మంది సైకిల్ తొక్కుని పోవాలి అప్పుడు చూచివాడు పోయింది అప్పుడు ఆ కోత మాత్రం అంత వచ్చింది కాబట్టి దేవుణ్ణి చూడాలంటాడు ఈ మాటలు ఏం చెప్పాడు దేవుణ్ణి చూడాలనే కోరిక కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది చూచివాడు అనేటువంటి భూతమాత్రా సంసర్గం ఉన్నప్పుడే చూడాలనే కోరిక ఉంది లేకపోతే దేవుని చూడాలనే కోరిక ఉంది నేను నిద్రపోయినప్పుడు లేదు సరే విషయం అది కాబట్టి పరమాత్మయ్యుడు అవినాశి ఊరికే భూతమాత్రా సంసర్గం మాత్రం ఈ పరమాత్మకి కలిగినది సుమా అని శృతి ఎదురు ప్రశ్న వేసుకుని సమాధానము చెప్పినది ఏ భవతి చాలా మంచి మాట అది అంటే ఇంతవరకు పూర్వపక్షమో సిద్ధాంతమో అలాగే చాలా కథ హడావిడిగా చెప్పారు కదా అయ్యా దీని సారం మాట మీరు చెప్పేస్తున్నా మీరు వినండి నేను అభిప్రాయం ఇంతే మొత్తం చర్చ యొక్క సారం ఏమంటే కూటస్థనిక్య ఏవా అయం విజ్ఞానధన ఆత్మా నాస్య ఇేద ప్రసంగోస్తీ ఏమంటే ఆత్మ కూటస్థనిక్య అంటే నిత్యం రెండు రకాలు ప్రవాహ నిత్య కూటస్థ నిత్య అని రెండు రకాలు అందుకోసం కూటస్థ నిత్య కాదు ఎందుకంటే ఆత్మకి ప్రవాహ నిత్యత్వాన్ని ఎంగిగించే అలాంటి భ్రాంతి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ దేహాన్ని నిలిచిపెట్టి ఇంకో దేహము అలా ప్రవాహంగా పోతూ కదా ఆ ప్రవాహం సందర్భం వేరు అది జీవుడు జీవుడు ప్రవాహ ఓ దేహాన్ని ఇంకో దేహానికి అలా పోతూ ఉంటాడు ఆ పరిచ్ఛం అదే ఆత్మస్వరూపము కూటస్థ నిత్యం ఇప్పుడు ఇది ఎలాగంటే ఆభరణములు ప్రవాహ నిత్యములు నెక్లస్ పోయి కంకణం వస్తుంది కంకణం పోయి మొరటి వస్తుంది ఆభరణము అనే పరిచ్ఛేదము ఆ స్టేటస్ అది ప్రవాహంలో పోతూ ఉంటుంది అది ఏ రూపంలో ఉన్నా ఆభరణమే కానీ బంగారము ప్రవాహ నిత్యం కాదు అది కూటస్థ పర్వత శిఖరము పర్వత శిఖరము వలె నిశ్చలముగా ఉంటూ నిత్యముగా ఉండేది అంతేగాని ఎప్పుడు అలా మారిపోతూ నిత్యంగా ఉండేది కాదు నది ఉంది ది ప్రవాహనిత్యం పెరనియల్ అంటారు ఇంగ్లీష్లో కూటస్థనిత్యము మ్యూటబుల్ అని అలా ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి ఆత్మ మ్యూటేషన్స్ అంటే చల వికారములు మార్పులు ఏమీ లేని శాశ్వతమైనది కాలాతీతము కూటస్థనిత్యం కాలాతీతం అవ్వాలి కాల అంతర్గతమైనప్పుడు ప్రవాహ మాత్రమే సంభవం కోటర్ సమీక్షం సంభవం కాదు కాలము నాకు ఉంటుంది నేను ఇవాళ పొద్దున్నేదో నోట్స్ చూస్తున్నా నేను నాయనగారి దగ్గర పదకొండు రోజుల్లో నోట్స్ రాసేవాడిని ఆ నోట్స్ చూస్తే కాలానికి ఒక డెఫినేషన్ సో ఆ డెఫినేషన్ ఓహో అంత బాగుందో ఆ డెఫినేషన్ ఏమిటంటే అవిద్యా చితో కాల్పనిక సంబంధ కాల అని డెఫినేషన్ అవిద్యకి చిత్తుకి చిత్తు అంటే చైతన్యం ఆత్మస్వరూప ముద్ద చైతన్యపు ముద్ద దానికి అవిద్యకి మధ్యలో కనెక్షన్ ఉండాలి అప్పుడు కానీ మీకు కాలం పుట్టదు అవిద్యా సంబంధం లేనిదే కాలం తెలుస్తూ ఉండాలండి కాలం తెలియాలి తెలియకపోతే కాలం కాదు అది ఇప్పుడు గిడియారం చిన్నపిల్లాడికి చూపించాలనుకోండి అంకెలు తెలుసున్న వాడికే చూపించాలి రెండో తరగతి రోజు అవుతున్న పిల్లాడికి చూపిస్తే తొమ్మిది కనపడుతుంది తొమ్మిది రెండు పెద్దముళ్ళు చిన్న ఇవన్నీ తెలుస్తాయి కాలం తెలియదు కాబట్టి కాలం అనేది తెలిసిది తెలియడం అంటే చిద్ధాతు సంబంధం ఉండాలి ఆత్మ సంబంధం లేకుండా తెలియడం అనే మాటే లేదు కాబట్టి ఇప్పుడు దేని ఆత్మ సంబంధంతో కాలం పుడుతుంది దేనితో సంబంధం ఆత్మకి అజ్ఞానంతో అజ్ఞానచితో సంబంధ చిత చిహిత అజ్ఞానచితో సంబంధ అయితే ఇంకేమి చిత్తికి అజ్ఞానంతో సంబంధం వచ్చేసిందనమాట కాదు కాల్పనిక సంబంధ కావ వాటి డి డిఫనిషన్ ఇట్ ఇస్ అయోపనర్ సో కాబట్టి అటువంటి అజ్ఞాన సంబంధం ఉన్నప్పుడే కాలం ఉంటుంది లేకపోతే అసలు కాలం అనే మాట లేదు అటువంటి అజ్ఞాన సంబంధము లేని చిత్రం ఆత్మ కూటస్థనిక్యము అంటే అభిప్రాయం ఇది కాల సంబంధం లేని చైతన్యం అది అంటే అదే అయం విజ్ఞానఘన ఆత్మ ఈ విజ్ఞానఘన ఆత్మ కూటస్థనిక్యము నా అసెస్య ఉచ్ఛేద ప్రసంగ కాబట్టి ఇటువంటి కూటస్థనిత్యమైన ఆత్మ వినాశమును పొందుతా అనే ప్రసంగము లేదు అసలు వినాశం అనేది వినాశ సాక్షి లేకుండా వినాశము సంభవం కాదు కాబట్టి చైతన్యము సాక్షి స్వరూపం కనుక చైతన్య వినాశం ఇట్ ఈస్ థియరిటికల్లీ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఎన్ ఇంపాసిబిలిటీ ఇట్స్ ఎన్ ఆడిటీ ఇట్ ఈజ్ ఎన్ ఈవెంట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ కాబట్టి చైతన్యానికి వినాశం ఉండదు కనుక ఆత్మాకు అచ్చేద ప్రసంగము లేదు అయితే మరి విశేష విజ్ఞానం ఏమిటి మాత్రా భూతేంద్రియలక్షణాభి అవిద్యాకృతాభి అసంసర్గ విద్యవతి కాబట్టి అవినాశి అవినాశి కూటశ్యమైన ఆత్మ ఈ పంచభూతములతోటి కలిసిపోయి విజ్ఞానాత్మైందని దాన్ని వదిలిపెట్టేసిందని మళ్ళీ ఈ ప్రసంగమంతా ఎలా వచ్చింది ఇదంతా ఎలా వచ్చిందంటే టూ కానీ అస మాత్రి సో ఈ విజ్ఞానా ఈ ఆత్మ చైతన్యానికి మాత్రలతో సంబంధము సంసర్గము ఈ సంసర్గము అవిద్య అవిద్యా కొరతమే తప్ప వస్తుత సంసర్గం అనేది లేదు అవిద్యాకృతమైన సంసర్గమే చూడండి పృథివీకి ఆకాశానికి సంసర్గం ఉండదు ఆకాశము పృథివీతో సంసర్గం ఉండదు కానీ మీకు దూరం నుంచి చూస్తే ఆకాశం వెళ్ళి పృథివీతో కలిసిపోయినట్టు ఉంటుంది అది అవిద్యా సంసర్గం అవిద్యా సంసర్గము అవిద్యా కల్పితమైన సంసర్గము అజ్ఞాన్సే జో హోతాయి ఓ అసల్మైన హీ హోతాయి అది ఆ వాక్యం మనం అజ్ఞానం చేత ఆకాశం పృథువులతో కలిసినట్లు ఉంటుంది అంటే అర్థం ఏమిటి పృథివుతో ఆకాశం కలవలేదు అని అర్థం ఈ అజ్ఞానం అనే మాట చాలా చిత్రమైన మాట సో అజ్ఞా ఆ జ్ఞానం అండి సంసారం ఉందండి అంటే అర్థం యథార్థంగా సంసారం లేదని అర్థం ఉందండి అంటే కాబట్టి దొరుకుతులేదు ఆ మాటలు ఆ అలా ఉంటాయి సో ఈ సంసారం అజ్ఞానం వల్ల నడుస్తుంది వాడు తండ్రి నేను కొడుకుని అంటాడు అంటే అర్థం వాడు తండ్రి కాదు వీడు కొడుకు కాదు సంసారం నడవటం లేదు అని అర్థం అజ్ఞానం కాదు అజ్ఞానం చేత పాము చూశారండి ఆ పాము బుసబుస కొట్టేసి విషంతో నిండి ఉండండి అర్థం వాడు పాము అనేది లేదు అని కాబట్టి అజ్ఞానం చేత ఏది మీకు సిద్ధించిందో అది కాల్పనికముగా మాత్రమే సిద్ధిస్తుంది ఇంకెలాగా మరో రకంగా దానికి సిద్ధించటం వస్తుత సిద్ధి అనేది ఉండదు కాబట్టి అజ్ఞానకృతమైనది మీరు దాని వినాశం మీరు కోరినట్లయితే మీరు కర్మ చేసి ఎఫర్ట్ చేసి దాని వినాశం ఎన్నటికీ చిల్సి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ యు మోర్ ఎఫర్ట్ యు పుటిన్ మోర్ యూ గట్ సెన్ ఎఫర్ట్ చేయడం కాదు అజ్ఞానకృతమైనటువంటి సంసార దుఃఖం ఏదైనా కూడా అది ఏ దుఃఖమైనా అవ్వచ్చు సంసార దుఃఖాలు కొన్ని రకాలు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతిక మూడు రకాల దుఃఖాలు ఉంటాయి సంసార దుఃఖాలు దేహానికి ఏవో దుఃఖాలు ఉంటాయి ఐదు బావులేదు ఐదు బాగులేను ఒంట్లో బాగులేను మోకాళ్ళ నొప్పి ఈ దుఃఖాలు ఉంటాయి ఆది దైవిక దుఃఖాలు ఉంటాయి ఈ సూర్యభగవాను నలభై ఐదు డిగ్రీలు చట్టుకోలేకపోతున్నామని ఆది దైవిక దుఃఖం ఆది భౌతిక అంటే ఇవ్వడం సంసారము ఈ పార్టీలు వీళ్ళు చేసే అల్లరి ఇదంతా కూడా ఆది భౌతిక దుఃఖం ఇంట్లో వాళ్ళు చేసేటువంటి గడబిడ ఏదో అల్లరి ఏదో సమస్యలు అవన్నట్టుతో ఉంటాయి ఖాళీగా ఉండవు ఉండకుండా ఇదంతా కూడా ఆదిభౌతిక ఈ దుఃఖాలన్నీ కూడా అజ్ఞానం చేత వచ్చాయి మీరు ఆ అజ్ఞానాన్ని పట్టుకుని దాన్ని విద్యయా ఇక్కడ విద్యయా అంటున్నారుగా జ్ఞానం జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పట్టుకుని ఆ జ్ఞానాన్ని దాని మీద ప్రవేశపెడితే అంటే అర్థమైతే జ్ఞానం అంటే ఏంటో తెలిసినండి క్లారిటీ జ్ఞానం క్లారిటీ కొడుకు చెప్పిన మాట వింటలేదనుకోండి క్లా అదే అజ్ఞానం చెప్పిన మాట వింటలేదు కాబట్టి నేను దుఃఖి అజ్ఞానం దానికి క్లా జ్ఞానం ఏమిటి క్లారిటీ కౌన్ కౌన్ కిస్కాహై ఎవరికి వారే ఎమునా తీరే పాతికేళ్ళు వచ్చిన వాడు నా కొడుకు అనుకోవడం అజ్ఞానం లేదు వాడు నా భగవంతుడు కొడుకు వాడి మాటలు నేనెందుకు వినాలి నేనే వాడి మాటలు వింటాను చెప్పరా నేను నువ్వు చెప్పు ఏం చెప్పాను చెప్తా ఇంకెప్పుడు దుఃఖం అనేది ఉంటుందా వీడికి ఈ ఈ దుఃఖం పరిష్కారం అయ్యే ఉపాయం ఇది శాస్త్రం మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళి మా కొడుకు చెప్పిన మాట అంటలేదు ఉపాయం ఏంటనే చెప్పండి అంటాడు ఈ ఉపాయం చెప్తే స్వీకరించాడు చూసేనా ఉపాయం స్వీకరించాడు దానికి ఏదో మళ్ళీ దాని దగ్గరికి ఎవరో వస్తారు లేదో ఉపాయం చెప్తా ఇప్పుడు ఏదో మళ్ళీ కౌంటర్ ఆకు సరియని విద్య ఎదురు ప్రశ్న వేస్తాడు మాట్లాడదా ఎందుకంటే ఎదురు ప్రశ్నలో మాట్లాడుతుంటే తరసలి ఇది రెడీ అంటే పని చేసే ఉపాయం కావాలా పని చేయకపోయినా పర్వాలేదు ఉపాయం చెప్పేస్తే సరిపడుతుందా పని చేసే ఉపాయం కావాలా మీకు అది ఒకటి పని చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు ఏదో ఒకటి చెప్పండి అంటే అది వేరే సంఖ్య అందుకోసం సో ఎప్పమెంట్ కాబట్టి చేతనే ఈ సంసార దుఃఖంలోనే వస్తాయి విద్య ఈ మాత్రా సంసర్గము కూడా ఇంద్రియ విషయములోనే మాత్రా సంసర్గము కూడా అజ్ఞానకృతమై వీరికి అజ్ఞానం ఈ ఈ మాత్రములో ఎలా ఉంటాయో తెలిసినా భూతేంద్రియ లక్షణాభి బయట శబ్దస్పర్శ రూపరస గ్రంథములు భూతములు ఇక్కడ కన్ను చెవి ముక్కు ఇలా ఉంటాయి అంటే గుణ గుణేశు భర్త అంటే అదే మాత్రా సంసర్గము ఉంటాయి కాబట్టి నువ్వు శబ్దాన్ని వింటావు నేను వినివాడను అని శబ్దాన్ని వింటాము దాని నుంచి దుఃఖం పుడుతుంది వాడు ఏదో అంటాడు ఏదో పుల్ల మాట ఉంటాడు అంటాడు అది వీడి పెంటాడు వాడు మెల్లగా అంటాడు మెల్లగా గొడుక్కుంటూ అవతల పోతాడు ఏది నువ్వేదో గొడుగేవో మళ్ళీ చెప్పని వీడు పిలిచి అది పెట్టుకుని పెట్టాడు సరే మన నువ్వు ఇది ఎందుకునే ఊరుకోవటా కాదు చెప్పాల్సి ఉంటే బరేవర్లు కాబట్టి నేను అన్నది అంటాడు అది విని అమ్మ ఎంతమంది అని బతుకులు ఎంతకాలం రుచిస్తాడు నేను ఎవడు వినమన్నాడు అంటే నేను వినేవాడను అదే భావన నువ్వు వినేవాడవు కాదు వినే నీకు వినేవాడు అనే స్టేటస్ లేదు ఆ స్టేటస్ నీ ఎందుకు కల్పటము అంటే మరి నేను లేకుండా వినడం కుదురుతుందా అది కుదరదు నువ్వు లేకపోతే వినడం అనేది ఉండదు ఎందుకంటే నువ్వు జ్ఞానస్వరూపుడు నువ్వులేందే ఏ జ్ఞానమో లేదు మచ్ లెస్ శబ్దజ్ఞాన ఏ జ్ఞానమో లేదు కాబట్టి నువ్వులేందే వినడం కుదరదు కానీ వినేవాడము నువ్వు కాదు నువ్వు కాబట్టి ఆ ఆత్మచేత సాక్షిగా ఉండాలి అది ప్రాక్టికల్గా వెళ్ళాలంటే సాక్షి భావంలో ఉన్నట్లయితే దట్ ఈజ్ హౌ యూ ప్రాక్టికల్లీ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ కాబట్టి విద్య క్లారిటీ విద్య అంటే క్లారిటీ స్పష్టంగా తెలుస్తూ ఉండాలి క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజ్ ఉండకూడదు పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్ టు ది కోర్ తర్వాత ఈ కన్ఫ్యూజ్డ్ పీపుల్ వాళ్ళు ఇతరులను కన్ఫ్యూజ్ చేసినాక వాడిని వాడు ఉండడు క్లారిటీ ఉన్నవాడు కాముగా కూర్చుంటాడు వాడిని వెళ్ళి మీరు పొడిస్తే కానీ వాడు మాట్లాడడం వాళ్ళు పుష్ చేయాలి ఈ కన్ఫ్యూజ్డ్ పర్సన్ వాడు ఎవరు కృషి చేయక్కర్లేదు వాడు వాడిని ఎవరూ అడగక్కర్లేదు ఒక నగారా వేసి ఎరే నేను మీరు అందరికీ చెప్పాను రండి రాని పోగేసి కన్ఫ్యూజ్ చేసి పెడుతూ ఉంటాడు అమేజింగ్ సంసారం స్వయం కన్ఫ్యూజ్డ్ పరాంగ్ కన్ఫ్యూజ్ అయ్యింది అని మీరు వినే ఉంటారు అది స్వామీజీ ఎక్స్ప్రెషన్ అని స్వయం కన్ఫ్యూజ్ పరాంగ్ కన్ఫ్యూజ్ అయ్యింది ఆయన అలాగా క్లారిటీ అన్నది అలాగ అలాగా చక్కుమని కాబట్టి విద్య మీరు ఈ సంసర్గములన్నీ అవిద్యాకృతాభి అధ్యానము చేతనే ఈ సంసర్గములు వచ్చాయి నేను వినేవాడము వాడు శబ్దము ఆ శబ్దము నేను విన్నాను వినేవాడము దాని నుంచి దుఃఖము రూపము దాని నుంచి దుఃఖము ఇవన్నీ కూడా అవిద్యాకృతమైనటువంటి సంసర్గం వల్ల వచ్చాయి ఈ అవిద్యాకృత సంసర్గము విద్యయా నశ్యతి విద్య చేత జ్ఞానము చేత నశిస్తుంది అదే అర్థం భూతేధ్య సముత్య భూతముల నుంచి పైకి లేచేడు అంటే ఆ వాక్యాన్ని చాలామంది చాలా తప్పు తప్పుగా వ్యాఖ్యానం తెలిసి తెలియని వాళ్ళు ఉపనిషత్తులోకి వచ్చిందని కూడా తెలియకుండా కొటేషన్స్ పెట్టుకుని ఇలా పైకి లేస్తాడు జీవుడు వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేస్తాడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేస్తాడంటూ దానికి ఒక జియాగ్రఫీ ఒకటి క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ఎనాటమీ ఒకటి ఉంది కదా ఈ డాక్టర్లకి వాళ్ళకు ఎనాటమీ ఉంది దాన్ని ఎిజికల్ ఎనాటమీ స్పిరిచువల్ ఎనాటమీ అని ఒకటి మీరు విన్నాలో లేదు ఈ ఉపాసకులు పెట్టిన ఎనాటమీ వాడు ఎవరించాలంటే పెద్ద నాటమే క్రియేట్ చేస్తాడు ఇక్కడ ఒక పద్మ ఉందంటాడు దానికి పన్నెండు రేపులు ఉన్నాయంట ఈ అనాటమే ఎలా ఉంది చూడండి ఇక్కడ పద్మం దానికి పన్నెండు రేపులు ఇక్కడ ఇంకో పద్మ ఉంది దానికి ఇరవై నాలుగు రేపులు ఇక్కడ ఇంకో పద్మ ఉంది దానికి వెయ్యి రేపులు అని ఎలాంటి ఒకటి క్రియేట్ చేస్తాడు జియల్ని ఆ రేపుల మీద ఉండేటువంటి అక్షరాలతో సహా మీకు బొమ్మ తీసుకుంటారు తర్వాత మూమెంట్ ఆ జీవ చైతన్యం ఆ రేకుల్లో ఏ రేకులో ఉంది ఏ చక్రం నుంచి ఎక్కడికి వెళ్తుంది దాని భూమి పెట్టు అదంతా బొమ్మలన్నీ తీసి పెడతాయి కనిపెండు చార్ట్లు మీరు పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చార్ట్లు కనపడతాయి బాడీ చార్ట్లు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఈ చార్ట్లు కనపడతాయి నేను అడిగాను ఎవండి ఈ చార్ట్లు డాక్టర్ ఆఫీస్లో లాగా ఈ చార్ట్లు ఎవ్వకండి అని అడిగారు అడిగితే స్పిరిచువల్ అని ఆట అను ఏం చెప్పడానికి స్పిరిచువల్ నిర్మాతమేం చెప్పాడు ఇది ఆయన స్వామి దయానంద సరస్వతి ఆది సమాజ సంస్థాపకులు ఆయన ఏమన్నా అంటే ఎక్కడా చూపించడా నువ్వు పన్నెండు రేపులు పద్దు నాకు చూపించు అని అడిగాడు ఆయన అయితే ఎలా చూపిస్తావు నువ్వు గుండె కోసేటానికి కనపడదు కదా అని వీడు తప్పించుకున్నాడు ఎలా చూపిస్తావు అయ్యాది అని తప్పించుకున్నాడు తప్పించుకుంటే ఆయన ఏం చేశాడో తెలిసినా ఆగి ఎక్కడన్నాడు గంగానది ఒడ్డున్న కాశీలో అది ఇక్కడని ఆ దూరంలో ఒక శవం పోతుంది గంగానదిలో దూకేశాడు గంగలోకి మంచి కట్టుంది మంచి బలంగా ఉండేవాడు ఎప్పుడైనా ఫోటో చూశారా మీరు దేవస్తుంది ఫోటో మంచి కండగా తీనుకుంటాడు ఈదుకుంటూ వెళ్ళి ఆ శవాన్ని పట్టుకున్నాడు వరబరబరాలు ఆకు వచ్చాడు దీట్టుకుంటాడు గట్టిలో పడేశాడు ఒక చాకోహట తెప్పించాడు పోషాడు చూపించడం పన్నెండు రేపలు పద్మూడు చూపించడం చూపించు పన్నెండు రేపులు పద్మ అప్పుడు ఏమని చెప్పాలి ఏం చెప్పకూడదు అలా భావన అయినండి ఏం చెప్పాలా అక్కర్లేదా మీరు అలా ఉపాసిస్తారయ్యా ఉపాసన అంటే అధ్యారూపమే అక్కడ ఉండేది ఒకటి దాని మీద మనం చేసే అధ్యారూపం ఒకటి దాని పేరే శాస్త్రీయమైన అధ్యారూపం అని అని చెప్పాలా క్లారిటీ కాబట్టి సో అవిద్యాకృతాభి అజ్ఞానము చేతనే భూతమాత్రా సంసర్గం వీరికి ఉన్నది విద్య మీరు జ్ఞానాన్ని పొందితే భూతమాత్రా సంసర్గం ఉండదు అంటే దీనికోసం చచ్చిపోనక్కర్లేదు బతుకుండగా నీకు రహస్యం చెప్తా ఆకాశము నేలా కలవవు అవి అలాగే ఉంటాయంటే కలవడం లేదు మీరు ఆకాశము మీరు మట్టి కాదు దేహము మట్టి మీరు ఆకాశం కలవవరువు కాదండి కలుస్తూ కలుస్తున్న అజ్ఞానైనా కలియా కలవాలంటే అజ్ఞానం వల్ల కలవాల్సిందే కాదు జ్ఞానం వల్ల కలవదు మీరు ఆకాశము మట్టి కలవవు అని నన్ను నిశ్చయం చేసి పెట్టుకోవాలి నేను ఆకాశము నేను మట్టి కాదు ఇది మట్టి ఈ మట్టి నేను కలిసే పనే లేదు కలవవులే కాదండి కలుస్తున్నాయంటే దాని పేరే అజ్ఞానము ఇక విద్య ఎలా పోతుంది విద్య నశ్యతి విద్య నభవతి సో అవిద్యాగ్రతాభి అసంసర్గ విద్య భవతి మీరు ఎప్పుడైతే స్వరూపాన్ని తెలుసుకుంటారో అసంసర్గం వచ్చేస్తుంది సంసర్గం ఉండదు శ్రీరామకృష్ణు ఎవరు ఆయనకి క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఉండేది పగవాన్ వడ మహర్షికి హ్యాండ్కి క్యాన్సర్ ఉండే వాళ్ళు ఆ క్యాన్ వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అని చుట్టూ ఉన్నవాళ్ళు అనుకునేవారు డాక్టర్లు అనుకోవడమే కానీ వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు నేను క్యాన్సర్ పేషెంట్ని అని రామకృష్ణ వారు ఎప్పుడూ అనుకోలేదు ఆ చుట్టూ వాళ్ళందరూ ఈయనకి క్యాన్సర్ వచ్చింది ఇంత పుణ్యాత్మ ఈయనకి క్యాన్సర్ వచ్చిందని చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు కళ్ళ ముందు నీళ్ళు పోతుకుని వాళ్ళు దుఃఖించడమే తప్ప ఆయన అనుకోలేదు డాక్టర్ అన్నాడు మీరు భోజనం అవకాశం ఉండదు ట్యూబ్ ద్వారా ఏదో చేయాలి నేను భోజనం చేస్తూనే ఉన్నాను అది వీళ్ళందరూ భోజనం చేస్తుంటే వాళ్ళ రూపంగా నేను భుజిస్తూనే ఉన్నానని చెప్పారు కాబట్టి ఆయనకి సంసర్గం ఉండదు సంసర్గం ఉండకపోతే క్యాన్సర్ ఉంటుందండి సంసర్గం ఉంటే క్యాన్సర్ కానీ సంసర్గం లేకపోతే క్యాన్సర్ ఏంటి ఎవళ్ళకి క్యాన్సర్ దేనికి క్యాన్సర్ కాబట్టి విద్య అసంసర్గతి ఆ విద్యాస్థితి అంటే నేను ఆకాశమే తప్ప నేను మట్టిని కాదు ఆకాశం పోని ఆకాశం కలిసి ఉన్నాయి కదా కలిసి లేవు కలవవు అది విద్య ఆ విద్యాస్థితిని ఆ మంత్రం చెప్తోంది ఏమని ఏతేభ్యో భూతేభ్యో సముత్ ఆ మంత్రం యొక్క తాత్పర్యం అది అంటే తప్ప ఇక్కడ ఫిజికల్ గా ఎనాటమీలోకి వేసేసి లేచీవేమీ లేదు లేకపోతే మరణించిన తర్వాత ఈ జీవుడు పైకి పోయాడు అది కాదు ఇది దట్ ఆల్సో ఇది కేవలము ఆత్మస్వరూప సాక్షాత్కారమును ఆ వాక్యం వర్ణిస్తుంది మంచిది సత్కృత్య విశేష విజ్ఞాన అభావాత్ నేత్య సంజ్ఞాస్తి ఏమంటే న ప్రేత్య సంజ్ఞాస్తి అన్నది సూక్ష్మమైన వాక్యం మీరు దాన్ని ఓపెన్ మైండ్తో సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది చాలు సూక్ష్మంగా ఉంటాయి న ప్రేత్య అన్నది మంత్రంలో ఉంటుంది అది కూరగే పద మీరు తాత్పర్యం అనువాదం చేస్తే సరపడదు నా ప్రేత్య సంజ్యాస్తే మరణించిన తర్వాత ఏమీ తెలియదు అది దాని అర్థం ప్రేత్య మరణించి సంజ్య నాస్తి ఏమీ తెలియదు దీని దీనికోసం పెద్ద పునషత్తుంది కండి చచ్చిపోయిన ఏమీ తెలియదు కదా అందరికీ తెలుసు సౌద్యాస్తి ఇంకో పెద్ద వాక్యమా చాలా పెద్ద ఎందుకంటే అక్కడ ఈ చచ్చిపోవడము వాడికి తెలిసింది వీడికి ఇది కాదు అక్కడ చర్చ అక్కడ చర్చ ఏంటంటే you die to the world that is the pratyaya you die to the world and you die to the body with reference to the world i have died with reference to the body i have died then you emerge into life appudu meer life lokostha nenu body ni potu kunchuntanu pravanjani ni potu kunchuntanu samsarani ni potu kunchuntanu ante You live the life of a dead guy. Life is not clear. You can't tell. What is it? I pray to you. I pray to you. What is it? What is it? Unless you die to the world and to the body, you cannot come into the truth, the light of reality. What is it? I pray to you. I pray to you.